పరశురగ ఏస మీకు స్థుతుల స్తోత్రాలనైనా అబ్రహాం ఇసాకు యాకోబ్ల గొప్పదేవ మీకు స్థుతుల స్తోత్రాలనైనా ప్రభా ఈ ఘర్షణ కాలం మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజ్జులు ఎక్కడో నిలబెట్టినట్టు అని మీకు ఎంతో మరోసారి మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నైనా ఇక బిడల విషయంగా తల్లి ముఖ్యంగా ప్రార్థిస్తున్న తండ్రి మీ యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి ప్రభా మీ గురించి ఎంతగానో తెలుసుకోవాలా నేర్చుకోవాలన్న తపనతో ఇంత దూరం వచ్చినారు ప్రభా కాటి వీరి హృదయ కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ఓ రాజా ముఖ్యంగా తండ్రి నిండు మనస్తో మిమ్మల్ని సేవించే బిళ్ళగా తయారు చేయండి ప్రభావా ఇక యుగ సమాప్తి చివరి అంచులో మేము వేలాడుతున్నాం ప్రవ్వా మీ యొక్క తనమలి రాకర కొరకు ఎంతగానో కనిపెట్టుకున్నాం ప్రవ్వా మా యొక్క విమోచన దినం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రవ్వా మీ యొక్క కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మేము ఈ యొక్క లోకపు ఐహిక విచారణ పడి కొట్టుకొని పోకుండా మీ యొక్క తనమని సమాధానం కలిగి మీ అందరు జీవించే బిళ్ళగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం వాక్యాన్ని ధ్యానించక మేము వచ్చినాం ప్రవ్వా మా యొక్క మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ప్రవ్వా వాక్యాన్ని మేము నేర్చుకోవడమే కాదు అయినా మా జీవితంలో అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా సాక్ష్యరీతిగా దాన్ని పంచుకోవాలా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి మీరు ఆఖరి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి పోయిన వారానికి మనము ఉపాధ్యాయ గ్రంథము ముగించుకున్నాం కానీ ఈరోజు గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మార్చ్ ఇరవై ఐదు సంవత్సరం ఇప్పటికి పదహారు గంటల రికార్డింగ్స్ అయినాయి కేవలము పన్నెండు చిన్న ప్రవక్తల ప్రవచనాలకి సంబంధించినవి ఇది పదిహేడవది దేవుని దృష్టిలోనే లెక్క అనేది ఎందుకంటే ఆయనకి లెక్క చెప్పాలా తీర్పు తీర్చేవాడు ఆయననే ఆయన మన లెక్కలు రాసుకునేవాడు కానీ క్రీస్తు యేసును వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి మన కొరకు స్పెషల్గా ఏం లెక్కలు అక్కడ ఉండవు ఎందుకంటే మనము గ్రంథపు చుట్టలో ఉన్నాం అన్న వాక్యాన్ని దావేది రాజ్యం నుంచి మనం నేర్చుకున్నాం పోయిన వారానికి మనము ఉపాధ్య గ్రంథంలోని వాక్యాలను ముగించుకున్నాం ఉపధ్య గ్రంథము నేను ఎప్పుడు అంతగా ధ్యానించలేదు ఆ వాక్యము ఉపధ్య గ్రంథంలోని వాక్యాలు ప్రకటించడము ఏ సంఘంలో కూడా నేను వినలేదు ఒక సంఘం గురించి కించపరిచే సేవా జీవితం కానే కాదు అని ఉపాధ్యాల నుంచి నేర్చుకున్నాం కానీ ఉపాధ్య ఏ వాక్యాన్ని ప్రకటిస్తున్నవాడు అన్నప్పుడు బైబిల్ అంతట్లో ఉపాధ్య అనే గ్రంథం ఒక్కటే ఏ షావు సంతతి వారి గురించి లేక ఏదో వంశస్థుల గురించి చెప్పబడింది ఇంకా ఏ పుస్తకంలో కూడా అంతగా చెప్పబడలే కానీ ప్రతి పుస్తకంలో పాత నిబంధన కాలం మూదుకోవాలని క్రొత్త నిబంధన చివరి వరకు వచ్చే ప్రకటన గ్రంథం వరకు కూడా మనకి ఏ సంతతి కనిపిస్తున్నట్టు హెబ్బిల్ రాష్ట్ర మనం చూస్తాము ప్రతి పత్రికలలో ఏ సంతతి గురించి చూపిస్తాడు మరియు విశేషంగా కొరితల రాష్ట్ర చెప్తాడు రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అని హెచ్చరించింది పౌలు కాబట్టి రక్త మాంసములు అంటే శారీరకంగా జీవించే వాళ్ళు రక్తము అంటే తిరిగి ఎర్రదడానికి సాదృశ్యం కాబట్టి ఏశావు అంటే ఎర్రని వాడు ఏదోము అంటే ఎర్రనిది అని అర్థం కాబట్టి ఏదో అనే పదము ఆదాము అనే పదము నుంచి వచ్చింది కాబట్టి ఆదాము కూడా ఎర్రని వాడు లేక ఆదాము కూడా పాపంలో జీవించిన కాబట్టి ఆదా మొదలుకొని ఈ రోజు వరకు పాపంలో జీవించిన వాళ్ళందరూ ఏదో వంశస్థులతో లేక ఏదో మీలతో సాదృశ్యంగా చెప్పబడినరు ఎప్పుడైతే మనం యేసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరిస్తామో ఆ యొక్క నుంచి బయటకు వచ్చి తెల్లదనంగా మారుతా ఉంటాం కాబట్టి తెలుపు లేక హిమము వల్లే మనం తయారు కావాలా ఆ తెల్లని పౌరపు రెక్కల వలె మన జీవితాలు మార్చబడాలా దేవుని సన్నిధిలో స్ఫటికము వలె ఉన్న సముద్రం వలె మనము మార్చబడాలా ఒకటి బార్లీ విత్తనాలుగా మనం మార్చబడాలా ఇవన్నీ వాక్యాలు ఒకటే దానికి సాదృశ్యం గోధుమలు బార్లీ విత్తనాలుగా మార్చబడాలా అంటే రెండు మూడు దశలలో నువ్వు సంపూర్ణంగా మార్పు చెందుతూనే ఉంటావు ఉపాధ్యాయ గ్రంథంలో అంతా ఏదో వంశస్థులు ఏ రీతిగా ఇసాయల్ ప్రజలకి శ్రమలు కల్పించు అన్న విషయాన్ని మనం చూస్తాం చాలా మంది అంటారు ఏషాబు తన సహోదర్ని ద్వేషించిండు అదే రీతిగా నిర్లక్ష్యం కలిగి తన జేష్టవతపు హక్కును అమ్మి అందుకే దేవుడు అతన్ని అసహించుకున్నాడు అని చెప్తుంటారు కానీ అది సగం సత్యమే కానీ ఏషావుని దేవుడు ఎందుకు అసహించుకున్నాడు లేక యేషవు సంతతి వారిని శాశ్వతంగా ఎందుకు నిర్మలిస్తున్నాడు అంటే దానికి ఎన్నో కారణాలు మనము కొంతకాలం నుంచి చూస్తున్నాం ఈ పన్నెండు పదహారు రికార్డింగ్స్ మీరు ఇంటర్నెట్ లో ఉన్నాయి వాటిని వింటే అక్కడ ఒక్కొక్క రికార్డింగ్ లో ఒక్కొక్క రకంగా మనము వాటిని అర్థం చేసుకోగలం ఎంతగా వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన కాలం నుంచి మొదలుకొని బబులోనుకు బానిసలుగా తీసుకొని పోబడిన కాలం వరకు వారు ఏ రీతిగా ఇస్రాయల్ పదలకి పక్కన బల్యం వల్లే ఉన్నారు అన్న విషయాన్ని మనము ఏదో ఉపాధ్యాయ గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాం ముఖ్యంగా ఉపాధ్య గ్రంథంలో కూడా దేవుడు మనకి నాలుగు క్రైస్తవ గుంపులను చూపిస్తుంటాడు సరే ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నాడు మనకి ఇవి ఎక్కడ కనిపించవు ఇంటర్నెట్ లో ఎక్కడ కనిపించవు ఒకవేళ ఇంటర్నెట్ లో కనిపిస్తే ఒకటే స్థలంలో కనిపిస్తాయి అవి మీకు తెలిసి ఎక్కడ కనిపిస్తాయో ఇంటర్నెట్ లో ఇంటర్నెట్ కళ్ళం రేడియో కార్యక్రమాలనే ఈ నాలుగు క్రైస్తవ గుంపులు కనిపిస్తాయి ఇంకెక్కడ కనిపిస్తే మనం నేర్చుకోవచ్చు అంటే వాళ్ళకు కూడా దేవుడు మనలాంటి జ్ఞానాన్ని అనుగ్రహించారు ఎందుకంటే ప్రపంచమంతట దేవుడు మనలాంటి ఒక చిన్న క్రైస్తవ గుంపుని ఏర్పరచుకుంటాడన్న సత్యాన్ని మనము విశ్వసించాలి ఎందుకంటే ఆయనకి కావాల ప్రపంచం నుంచి ఇట్లా సత్యాన్ని ప్రేమించి దాన్ని ప్రకటించే బిడ్డలు ఆయనకు అవసరం అందుకోరు దేవుడు ప్రపంచంలోని ప్రతి నలుమూలల నుంచి చైనా నుంచి కూడా ఏర్పరచుకోవాలి కొరియా నుంచి కూడా ఏర్పరచుకోవాలా ఇండోనేషియా అరబియన్ కంట్రీస్ నుంచి కూడా దేవుడు ఏర్పరచుకోవాల్సింది అంతే విధానం ఎందుకంటే ఆయనకి ఈ లోకం మీద అధికారం ఉంది సమస్తం ఆయన మూలంగా కలిగాను ఆయన కొరకు కలిగాను కాబట్టి ఈ యొక్క సృష్టిని విమోచించుకోవాలంటే సత్యాన్ని ప్రేమించే ఒక చిన్న క్రైస్తవ గుంపుని దేవుడు ప్రపంచం అంతటా ఏర్పరచుకోవాలా కాలంలో ఇస్రాయల్ దేశపు ఆ ఏలియా కాలంలో దేవుడు ఏరీతిగా ఏర్పరచుకున్నాడో బయలునకు సాస్తాంగ పడని ఏడు మంది ప్రవక్తలను దేవుడు ఏరీతే ఏర్పరచుకున్నాడో యుగ సమాప్తిలో కూడా అంతే బయలు అంటే ఈ యొక్క లోకా లోకాశలకు లేక ఈ లోకానికి బానిసలు కాని వారిని ఈ లోకాన్ని ప్రేమించని వారిని దేవుడు తన కొరకు ఏర్పరచుకుంటాడు ఉపాధ్యాయుల నుంచి చివరిగా మనం నేర్చుకున్న విషయం అదే తప్పించుకున్నవాడు సియోను కొండ మీద నివసించును అన్న విషయమే మనం పదిహేడవ వచనంలో ధ్యానించిన అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును సియోను కొండ ఒక చిన్న క్రైస్తవ గుంపు సాదృశ్యం తప్పించుకొని వారు దాని మీద నివసింతురు ఆశ్చర్యకరం ఏంటంటే నేను ఎక్కడ ఏ పుస్తకాలలో చదవని విషయము పదిహేడవ వచనంలో నాకు అర్థమవుతుంది ఏంటంటే అంతవరకు ఏదో గురించి ఏదోమి మీదకి శిక్ష వస్తుందని చెప్తూ ప్రవచనము ఒకేసారి పదిహేడవ వచనానికి సంపూర్ణంగా అది ఒక దశకి మారిపోతుంది అంతవరకు ఏదోము గురించి ఏదోములు ఏ రీతిగా ప్రవర్తించరు వారు ఏ రీతిగా ఇసల్ పదలకి కష్టపరంగా ఉన్నారు వారు ఏ రీతిగా వారిని వారి పక్కన బల్యం లాగా ఉన్నారు అన్న విషయాలు చూపిస్తూ ఇసలిపల్లిని ఏ రీతిగా వాళ్ళు హింసించిండ్రు ఇసైల్ పట్ల వాళ్ళు ఏ రీతిగా పాపం చేసిండ్రు అన్న విషయాన్ని మనం చూస్తాము ఒకేసారి పదిహేడవ వర్షానికి వచ్చేటప్పటికి ఆ వాక్యం ఆ ప్రవచనం అంతా దాని డైరెక్షన్ దాని తీరు మొత్తం మారిపోతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తప్పించుకున్న వారు ఆ యొక్క సియోను కొండ మీద నివసింతురు అని ఎందుకు చెప్తున్నాడు సియోను కొంద ప్రతిష్ఠితమగును తప్పించుకున్నవాడు దాని మీద నివసించును దాని తర్వాత తక్కిన మూడు క్రైస్తవ గుంపుల గురించి మనము విశేషంగా పోయిన వారం ధ్యానించాం అది పదహారవ భాగంలో ఈ మూడు క్రైస్తవ గుంపుల గురించి చాలా దీర్ఘంగా మనము ధ్యానించడం అక్కడ మనం చూస్తాం ఆ రీతిగా ముందు రెండు క్రైస్తవ గుంపులు తెగవేయబడి చతురు అన్న విషయమే మనము ఆ యొక్క పాఠంలో చూస్తాం మూడవ గుంపును అగ్నిలో నుండి బంగారును తీసినట్లు నేను తీస్తానడు జక్ర గ్రంథంలోని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం అదే వాక్యం ఇక్కడ కూడా మనం తిరిగి చూస్తూ ఉంటాం కాబట్టి ఉపద్య కాలం అయినా కావచ్చు జకర్యా కాలం అయినా కావచ్చు మనకి హోషియా గ్రంథాన్ని మనం ఈరోజు జరించబోతున్నాం ఆరంభించబోతున్నాం ఏ చిన్న ప్రవక్తలకి చూసినా గానీ ఈ నాలుగు క్రైస్తవ గుంపులు మనకు కనిపిస్తూనే ఉంటాయి సరే నేను ఆల్రెడీ చూసినా అని మీకు చెప్తలేను కానీ విశ్వాసంతో చెప్తున్నాను ఏంటంటే ఉపాధ్యాయులు కూడా నేను ఆ నాలుగు గుంపులు చూడలేదు కానీ ఆ చివరి రెండు వారాలు పోయిన రెండు వారాల నుంచి చూస్తున్నాము ఆ నాలుగు గుంపులు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి దేవుడు తన ప్రయాసము తన తపన తన వేదన ఒకటే రీతికి మనం చూపిస్తున్నాడు నువ్వు ఒక సంవత్సరం కావచ్చు మూడు సంవత్సరం నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించచ్చు ఈ నాలుగు క్రైస్తవ గుంపులు ఉంటాయి నిన్ను ఒక స్పెషల్ గుంపుగా బయటికి తీసుకున్నాడు ఎందుకంటే తప్పించుకున్న వాళ్ళు వీళ్ళు తప్పించుకున్న వాళ్ళు వీళ్ళు ఈ స్పెషల్ క్రైస్తవ గుంపులో మనం అందరం ఉండాలా మనం తప్పించుకోవాలా ప్రతి దానిలో నుంచి తప్పించుకోవాలా పోయిన వారం మనం అది విశేషంగా చూసినాం ఎట్లా తప్పించుకోవాలంటే ప్రతి విషయంలో నువ్వు తప్పించుకోవాలా ఆ సర్పము ఏ రీతిగా తప్పించుకుంటుందో అదే రీతిగా మనం కూడా తప్పించుకోవాలి అంటే సర్పం వల్లే జీవించాలని చెప్పలేదు కానీ వివేకం కలిగి జీవించడం వివేకం ఉన్నవాడు ప్రతిదాన్ని గ్రహించగలడు తప్పించుకోగలడు కాబట్టి వివేకం కలిగి ఉండడం మనకు చాలా ప్రాముఖ్యం అందుకే వివేకం అనుగ్రహించవ్వా నాకు అన్న ప్రార్థన చాలా అవసరం మరి ఈ రోజులలో ఎందుకంటే మతేశ్వర తిరునాలో జిల్లా చెప్పిండు అనేకులు నా పెరట వచ్చి పలువురిని మోసగించదరన్నాడు కాబట్టి మనం మోసపోకుండా ఉండాలా అంటే నీకు వివేకము అవసరం ఇచ్చేవాళ్ళు ఎవరు ఏసు తప్ప ఎవరు మనకు అది ఇవ్వలేరు ఈ లోకంలో ఏ బైబుల్ స్టడీస్ లో ఇవ్వలేరు ఏ టీవీ ప్రోగ్రామ్ లో ఇవ్వలేరు ఏ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ లో మనకు రాదు వివేకము అక్కడ పోయి తెచ్చుకునేది కాదు వివేకం కేవలం ఏసులో నుంచి నీ హృదయ నీ యొక్క ఆసక్తిని బట్టి ఆయన దాన్ని నీకు అనుగ్రహిస్తుంటాడు సరే ఈ రోజు మట్టుకు మనము హుషయ గ్రంథాన్ని ఆరంభించుకోనబోతున్నాము హుషయ గ్రంథం కొంచెం పెద్దదే పద్నాలుగు అధ్యాయాలు సరే చిన్న చిన్నగానే కనిపిస్తాయి కానీ పద్నాలుగు అధ్యాయాలున్న ఈ యొక్క హుషయా గ్రంథాన్ని మనం ఈరోజు ఆరంభించుకుంటున్నాము దానికంటే ముందు ఈ యొక్క చిన్న ప్రవక్తల గురించి ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలా ముఖ్యంగా ఈ చిన్న ప్రవక్తల పుస్తకాలు హుషయతో ఆరంభం అవుతాయి కాబట్టి హుషయ అనే ప్రవక్త ఫస్ట్ ప్రవక్త మరి విశేషంగా ఈ యొక్క హుషయా గ్రంథాన్ని ధ్యానిస్తప్పుడు ఒక విషయం మనకు జ్ఞాపకం వస్తూ ఉంటది ఈ చిన్న ప్రవక్తలు దేనికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు కేవలం నాలుగు క్రైస్తవుల గుంపుల గురించే మాట్లాడుతున్నారా లేక ఇంకేమైనా గురించి మాట్లాడుతున్నారా ఈ నాలుగు క్రైస్తవ గుంపులు ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నాడు ఈ నాలుగు క్రైస్తవ గుంపులు ఒక శరీరంలో ఉన్నాయి ఏందా శరీరము సంగము అనే శరీరం దానికి శిరస్సు ఎవరు యేసు ప్రభువే కాబట్టి ప్రతి ప్రవచనము ఏసు ప్రభు గురించే మాట్లాడుతుంది అన్న విషయము మరోసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే ప్రకటన గ్రంథము చివరికి వచ్చినప్పుడు మనం చూస్తాము క్రీస్తును గురించిన సాక్ష్యము ప్రవచన సారము అని యోహాను భక్తుడు మనకు చూపిస్తూ ప్రవచనం యొక్క సారము ఏంది క్రీస్తును గురించిన సాక్షము ఎవడు ప్రవచించినా ఎక్కడ స్పెషల్ గా ప్రవచనాలు వచ్చినా పాత నిబంధన కాలము కృత నిబంధన కాలంలో ఉన్న ప్రతి ప్రవచనము ఏ సుప్రవ్ గురించి ప్రకటించాల్సిందే నేను ఒక క్రైస్తవ ఒక సంఘానికి వెళ్ళిన దాన్ని గుడి ప్రతిష్ట చేస్తున్నారు గుడి ప్రతిష్టం చేస్తున్నారు మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది ఇంకా ఇనాగ్రేషన్ చేస్తున్నారు రిబ్బన్ పెడతారు దానికి అవన్నీ చేస్తారు ఆ రిబ్బన్ కటింగ్ చేసినాక అందరు లోపల వై కూర్చున్నారు మేము గడవ కూర్చున్నాం సిస్టర్స్ కి బ్రదర్స్ కి సెపరేట్ గా స్థలం అక్కడ అయితే కూర్చున్నప్పుడు బాగా వర్షిప్ చేసినాక ప్రార్థన చేస్తుంటే ఆ పాస్టర్ వాక్యం చెప్తుంటే సడన్లీ మధ్య నుంచి ఒక ఎమ్మెల్యే వేసింది మధ్య నుంచి ఒక ఎమ్మెల్యే వేసి ప్రవచనం చెప్తున్నది ఏమని చెప్తున్నది ఆ పాస్టర్ పేరు పెట్టి కుమార్ అనుకుంటు నేను నిన్ను ఏర్పరచుకున్నాను నేను నిన్ను ఆశ్రయించదును నీకే కష్టం కాదు నీకు తగిన సమయంలో అన్ని సమయం సహ ఉంటాను ప్రతిదీ నీకు అనుగ్రహిస్తూనే ఉంటాడు అంత సైలెంట్ అయిపోయిన దాని తర్వాత కొంచెంసేపటికి ఇంకొక సిస్టర్ ఇంకొక ప్రవచనం ఎత్తుకున్నది సో అట్లా ఒకరి తర్వాత ఒకరు ప్రవచనం ఎత్తుకుంటున్నారు ఆరాధన నడుస్తులేదు ముందు అది నేను గమనించిన కానీ ఏ ప్రవచనంలో కూడా ఏ సుప్రభు గురించి సారాంశం లేదు కాబట్టి వాక్యంతో పోల్చుకున్నప్పుడు అది ప్రభు నుంచి కలిగిందా లేదా అనేది మనము వివేచించడం మన బాధ్యత కాబట్టి ప్రతి ప్రవచనము క్రీస్తుని గురించిన సాక్ష్యమే కాబట్టి నువ్వు ఒక ప్రవక్త ఈ లోకంలో ఉంటే నువ్వు ఎవరి గురించి ప్రవచిస్తున్నావు నువ్వు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి అంతే నీ ప్రవచనం క్రీస్తు యొక్క సారాంశం గురించి ఉండాలి క్రీస్తుని గురించిన సాక్ష్యము క్రీస్తుని గురించిన సారాంశమే నీ ప్రవచన సారం ఉండాలా అంటే సారం అంటే ఏంది ప్రవచనం యొక్క విలువ ప్రవచనంలో ఉన్న సత్వ అంత ఏ శుభ్ర గురించే ఉంటది అన్న విషయం కాబట్టి ఆయన తిరిగి రాయనున్నాడు అనే దానికి సాదృశంగా ఉంటది ఆయన తిరిగి వచ్చే టైంకి క్రైస సంఘం ఎట్లుంటది అంత ఆయననే కేంద్రీకరించుకొని ఉంటది ప్రవచనం ఈ విషయమే మనము అది దాన్ని ఏమంటాం యాసిడ్ టెస్ట్ అంటాం యాసిడ్ టెస్ట్ అంటే అది ఆ టెస్ట్ కు లేదా నీ నువ్వు నమ్ముకున్న ఆ యొక్క విధానము ఆ ఫలాని టెస్ట్ కి లేదా అన్నదే కాబట్టి క్రీస్తుని గురించిన సాక్షము ప్రవచన సారము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఈ రీతిగా హోషయ నుంచి మలాకి వరకు మనం చూస్తే ప్రతి ప్రవక్ ప్రతి ప్రవక్త జీవన విధానము ఏసు ప్రభుకే సాదృశ్యం ఉంటుంది మీరు ఆ రీతిగా ఎప్పుడు ధ్యానించలేదా ప్రతి ప్రవచన ప్రతి ప్రవక్త గురించి మనం ధ్యానించినప్పుడు ప్రతి ప్రవక్త యేసు ప్రభుకు మాదిరిగా జీవించినట్టు మనం చూస్తాం చూడండి మొదటిదిగా హోషయ హోషయ అంటే విమోచకుడు లేక రక్షించేవాడు అని కూడా అర్థం పాత నిబంధన కాలంలో లేక మరి ముఖ్యంగా మోసే కాలం తర్వాత యహోషువా అనే వ్యక్తి మనకు కనిపిస్తుంటాడు ఈసల్పల్లికి లీడర్ లాగా యహోశువాకి మొదటి పేరు హొషయ్యనే యహోశువా ఫస్ట్ పేరు హుషయ్యనే ఆ యహోశువ పేరు హుషయ్య అంటే మోసే ఆ పేరుని మారుస్తాడు కాబట్టి పాత నిబంధన కాలంలోనే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పాతవి గతించాలా సమస్తం కృత కావాలా ఎప్పుడు పాత నిబంధన కాలంలోనే కృత నిబంధన కాలంలో ఆ కొత్తది సంపూర్తి కావాలా నీ మొదటి ప్రేమని మీరు సంపూర్తి చేసుకున్నాడు మొదటి ప్రేమ అంటేంది మీరు రక్షింపబడ్డ జీవితం రక్షింపబడ్డ కాలం ఏ ప్రభుని సొంత రక్షణ స్వీకరించుకున్న కాలము నీ మొదటి ప్రేమ ఆయనను మీరు మొట్టమొదటిసారి మీ జీవితంలో ప్రేమించడం మొదటి ప్రేమ ఆయన నీ కొరకు శిల మీద మరణించిండు నీ పాపముల నిమిత్తమై నీ శాపముల నిమిత్తమై నీ వ్యసనములు నీ రోగాల నిమిత్తమై ఆయన అక్కడ మరణించిండు అవన్నిటిని భరించి నీకు బదులుగా అతను మరణించిండు దాన్ని స్వీకరించినప్పుడు ఆ మరణాన్ని నీవు క్రొత్త జీవితానికి వస్తున్నావు క్రొత్త జీవితంలోకి దాని తర్వాత పాతవి సమస్తము గ్రతించాల్సిందే కాబట్టి సరే హుషయ తన పేరును యహోశివగా మార్చుకున్నాడు కాబట్టి నేను కూడా మార్చుకోవాలన్నా ఈరోజు అనేది ఒక ప్రశ్న చాలా మందికి ఉంటుంది క్రైస్తవులకు బాప్తిజం తీసుకున్న రోజు పేరు మార్చుకుంటారు పాస్టర్ నాకు పేరు మార్చు అంటే పాస్టర్ కూడా సంతోషంగా ఒక పేరు మారుస్తాడు కానీ దాని నుంచి వచ్చే అనర్థాలు చాలా ఉంటాయి ఒకరోజు నీ పేరు ఏం పేరు అని అడిగినప్పుడు నువ్వు అబద్ధం చెప్పలేవు సత్యం చెప్తే తను సరే కాబట్టి దేవునికి తెలియదా పలాని పేరైతే మీని నేను తృవనీకరిస్తా అని అన్నాడా కాదు ఆయన ఎప్పుడు నేనే స్వీకరిస్తాడు ఎప్పుడు తృనీకరిస్తాడు నీ పేరుని బట్టి కాదు నీ ఊరిని బట్టి కాదు నీ పుట్టిన స్థలాన్ని బట్టి కాదు నువ్వు పెరిగిన స్థలాన్ని బట్టి అసలే కాదు నువ్వు ఏ కులంలో పుట్టినా ఏ గోత్రంలో పుట్టినా ఏ మతంలో పుట్టినావు అనేది అసలే కానిగా పాతవి గతించి సమస్తం క్రొత్తగా లేవా అని నేను స్వీకరించు ఏంది విధానము క్రొత్తగా అయితేనే అనుభవం నూతన జన్మ అనుభవంలో నీకు వస్తనే గానీ ఆయన నేను స్వీకరించాడు కాబట్టి హుషయ్య అంటే విమోచకుడు లేక రక్షకుడు అని అర్థం లేక రక్షించేవాడు నీకు ఏసు ప్రభు కనిపిస్తాడు అందులో ఆ పేర్లో కాబట్టి ప్రతి ప్రవక్త యేసు ప్రభుకి సాదృశ్యం కాబట్టి ప్రతి ప్రవక్త ప్రవచించినప్పుడు క్రీస్తుని గురించిన సాక్ష్యాన్నే ప్రవచిస్తా ఉంటాడు కాబట్టి హోషయ దేనికి సాదృశ్యం అంటే విమోచించేవాడు హోషయ బైబుల్ అంతటిలో ఒకడే ప్రవక్త ఎంతో మంది మీరు ప్రవక్తలు చిన్న ప్రవక్తలు పన్నెండు మంది తక్కిన వాళ్ళు ఆరు మంది పదహారు మంది పదహారు మంది ప్రవక్తలలో హుషయ ఒకడే తన కాలంలో తన ప్రవచనన్నీ రాసినవాడు తన సొంత హస్తాలతో తగ్గిన ప్రవక్తలు తన సొంత హస్తాలతో రాయలే వేరే వాళ్ళు ఉదాహరణకి ఆమోసు ఆమోసు ఎడ్లన్ రాసుకునేవాడు ఆయనకు చదువు రాదు కానీ ఆమోసు ప్రవచనాన్ని ఎవరు రాసినరు అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే రోజు ఆ వ్యక్తి పేరు లేదు ఆ పుస్తకం అంతా ఆ రోజు మనుషులు మాట్లాడుకుండే భాష ఏదైనా గాని ఆ భాషలో ఆ యొక్క ప్రవచాన్ని అంత దీర్ఘంగా రాసి ఇన్ని సంవత్సరాలకు ఇన్ని వందల సంవత్సరాలకు కూడా దాన్ని కాపాడి అంటే ఖచ్చితంగా దేవుని ప్రతి ప్రవక్త ప్రవచించినప్పుడు అక్కడ ఒక శాస్త్రి దాన్ని రాసిండు గాని ఏ ప్రవక్త కూడా తన సొంత హస్తలతో రాయలే కేవలం హోషయ ఒక్కడే కాబట్టి అంత స్పెషల్ గా ఆయనకి దేవుడు ప్రాధాన్యత ఇచ్చిండు హుషాయ ఒక్కడే అంతా జాగ్రత్తగా తన దర్శనాన్ని తన కలిగిన దర్శనాన్ని తనతో మాట్లాడిన ఆ యొక్క ప్రవచనాన్ని దేవుడు చూపించిన ప్రతి విషయాన్ని దీర్ఘంగా జాగ్రత్తగా రాసిండు అటువంటి వాళ్ళలో హుషయ ఒకడే ఇతను ఎనిమిది సంవత్సరాల క్రితమే యేసులో పుట్టక ముందు ఎనిమిది సంవత్సరాల క్రితము ప్రవచించినట్టు మనం చూస్తాం లేక జీవించినట్టు మనం చూస్తూ ఉంటాం మరి విశేషంగా మూడవ పాయింట్ అతను జీవించిన విధానము చాలా కఠినమైంది ఏ ప్రవక్త కూడా అంత కఠినమైన జీవం జీవితం జీవించలేకపోయింది సాధారణంగా అందరికి ఎట్లా ఉంటుంది అంటే నేను మంచిగా జీవించాలా ఆడంబరంగా జీవించాలా గంభీరంగా జీవించాలా అందరిలాగానే నేను కూడా మంచిగా చదువుకోవాలా అందరిలాగనే నేను కూడా బాగా చదువుకోవాలా ఉద్యోగాలు చేసుకోవాలా ఇల్లు కట్టుకోవాలా మంచిగా పెళ్లి చేసుకోవాలా మంచి భర్తన కావాలా మంచి భార్యన కావాలా అందరిలాగానే కంపారిజన్ కదా మనకి బలహీనత ప్రతిసారి మనం కంపేర్ చేసుకుంటా ఉంటాం వాడికి ఉంది నాకు లేదే వీడికి ఉంది నాకు లేదే నాకు ఇల్లు ఉంది వాడికి బిల్డింగ్ ఉంది నాకు సింగిల్ బెడ్డెడ్ ఉంది వాడికి డబుల్ బెడ్డెడ్ ఉంది అదే కంపారిజన్ నాకు పైన ఆర్సిసి రూఫ్ ఉంది వానికి ఫాల్స్ సీలింగ్ ఉంది లోపల ఫాల్స్ సీలింగ్ మీద ఏమి ఉందకూడదులేదు వీనికి ఆడ రేకులు ఉన్నాయా ఏముందా కూడా తెలియదు వీటి మంచిగానే ఉంది ఆర్సీసీ కానీ వాటికి ఫాల్ సీలింగ్ లోపల అన్ని డెకరేషన్ కట్టి దాంతో కంపారిజన్ ఆ ఫాల్ సీలింగ్ మీద రేఖలు రేకులున్నాయా వేడికి వాడు ఫాల్ సీలింగ్ వేసుకుండా అవి నాలెడ్జ్ ఉండదు ఇల్లు డెకరేట్ చేసుకోవాలా వాడి ఇల్లు బాగుంది నా అది బాగాలేదు భావంతో ప్రభావ నాకు ఇంత మంచి ఇల్లు ఇష్టం నీకు వందా ప్రభావ అన్న ప్రార్థన అవసరమే వాడికి క్రైస్తవ జీవితం ఎప్పుడు కంపారిజన్స్ తోనే సఫర్ అవుతుంది ప్రతి పాస్టర్ల జీవితం అటనే తరైంది ఒక పాస్టర్ గంభీరంగా జీవిస్తే ఇంకొక పాస్టర్ నేను ఎందుకు జీవించలేకపోతున్నాను ఒక పాస్టర్ ఆడంబరంగా జీవిస్తే నేనెందుకు తగ్గించుకొని జీవించాలా మన దేవుడు రాజు కదా రాజులకు రాజు కదా మనం కూడా ఆడంబరంగా జీవించాలా అనేది తప్పుడు బోధ ఎందుకు కంపారిజన్స్ తోనే వస్తుంది ఇదంతా హోషే ఒక్కడు భయంకరమైన జీవితాన్ని జీవించగలిగింది ఎందుకంటే ఆయన చూపించినంత విధేయత ఎవరు చూపించగలిగి చిన్న ప్రవక్తాల గురించి మనం చూస్తా ఉంటాం చాలా మందిని కానీ హుషేకి చెప్పిన విధానము చెప్పినట్లు చేసిండు అమోసు కూడా అంతే చాలా కఠినంగా చేసిండు సేవ ఊరోడు సదులేని వాడు వచ్చి ప్రవచించడము రాజు దొరికితే తంతడు రాజు దొరికితే చంపేస్తాడు అయినా కానీ వచ్చి ప్రవచించిండు ప్రతి చిన్న ప్రవక్త చూడడానికి చిన్న ప్రవక్తలు అని కానీ వాళ్ళ మెసేజ్ పెద్ద ప్రవక్తలను మించినట్టుగా అనిపిస్తుంది నాకైతే నేను ఎన్నిసార్లు ధ్యానించిన గానీ ముఖ్యంగా హుషేయ దేవుడు చెప్పిండు హోషయా నేను చెప్పినట్లు చేయ అంటే నో అనడా ఈరోజు నీకు చెప్తే నువ్వు నో అంటావు ఖచ్చితంగా హుస్యాన్ని పట్టుకొని నువ్వు ఒక వ్యభిచార స్త్రీని వివాహం చేసుకో అంటే ఆయన నో అనడా అట్లా ఏ ప్రవక్తన అన్నాడా ఏ ప్రవక్తగా చెప్పిందా సరే ఏ హెచ్కేల్ వస్తేమన్నాడు ఏ హెచ్కేలు నువ్వేం చేయాలా కష్టమా హెహెచ్కేల్ నువ్వు గుండు కొట్టుకో నీ వెంట్రికలు గురించుకో అన్నాడు వాడిగల్ల మంగళ తీసుకొని నీ వెంట్రికల్ కత్తిరించుకో అంటే కత్తిరించుకున్నాడు సరే తర్వాత పెరుస్తాయి కదా అంత కష్టమా యోనా సరే నువ్వు తిరుగుబాటుతనం చేస్తావు కదా నీ పని నేను చెప్తా అన్నాడు మూడు దీవరాత్రులు తిమింగలంలో ఉన్నాడు మళ్ళీ బయటకు వచ్చినాడు కొంత కష్టమే కానీ అన్నిటికంటే కఠినమైనది మానసిక వ్యధ కలిగినది హుషియర్ జీవితంలోనే మనం చూస్తాం ఇంకా వేరే పాస్త జీవితంలో ఇంకా వేరే ప్రవర్తల జీవితంలో చూడని అంత కఠినంగా ఆయనకి దేవుడు పని ఒక్క చెప్పింది శక్తికి మించిన ప్రయాణం అంటే మనం అర్థం చేసుకోవాలి శక్తికి మించిన ప్రయాణం అంటే కొన్ని థౌసండ్స్ కిలోమీటర్స్ నడిపించుకుంటా పోతాడు కాదు ఏలియా విషయంలో మాట్లాడుతుంది శక్తికి మించిన ఏంటంటే కొన్నిసార్లు నువ్వు భరించలేవు అటువంటి సేవ నడిపిస్తాడు కానీ అది సులువైంది నా కాడి సులువైంది అది తేలికైంది నేను ఇచ్చే కాడి సులువైంది నా భారము బహు తేలికైంది ఎందుకు నేను ఇస్తున్నా కాబట్టి లేదు చాలా కష్టం ఉంది సేవ పైసలు లేవు బ్రదర్ అది కష్టం ఇది కష్టం వాడ చింతాడు వీడొచ్చి అంతాడు వాడ చదువుతాడు వీడ చదువుతాడు చాలా కష్టం ఉంది బ్రదర్ అంటే నువ్వు మోస్తున్నది నీ సులువ నువ్వు మోస్తున్నది ఏ కాడి నువ్వు మోస్తున్నది వేరే కాడి శారీరకమైన కాడి నువ్వు మోయాల్సింది ఏ స్ప్రవు కాడి నీ కాడి అయితే బరువుంటది కానీ ఆయన కాడి బరువుండదు ఎందుకంటే ఆయన చెప్పిండు కాదు నువ్వు అనొచ్చు లేదు బయట నేను ఆయన కాడే మోస్తున్నాను ఆయన కాడి మోస్తే నీకు ఎందుకు బరువుంటుంది ఆయన భారం నీకెందుకు తేలిగి ఉండదు అంటే నువ్వు ఆయన కాడి మోస్తలేవు లేదు బయట నేను ఏ స్ప్రవుని నమ్ముకున్నాను ఆయన సువార్తనే ప్రకటిస్తాను ఆయన చెప్పిన విధానాలే పాటిస్తున్నాను ప్రధానంటే అయినా కానీ నువ్వు ఆయన కాడి మోస్తలేవు ఎందుకంటే ఆయన ఏమన్నా నా ఎద్దరుకు వచ్చి నేర్చుకోండి అన్నాడు నా ఎద్దకు వచ్చి నేర్చుకొని దాన్ని పాటించమన్నాడు చాలా మంది అంత ఓపిక చూపించారు నువ్వు ఆయన ఎద్దకు పోయి మా మరిలాగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పే వాక్యం వినాలా అప్పుడే అది సులువైంది ఆయన చెప్పే వాక్యం పక్కకు పెట్టేసి ఈ లోకం చెప్పే వాక్యం నువ్వు పాటిస్తే చాలా భారంతో కూడిగిన సేవ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ నాకైనా ఉంటుంది ఎంత ప్రయాసంతో చేసిన బ్రదర్ సేవ అంటే అంటే నువ్వు మోసింది ఏశ్వరవ్ కాడి కాదు అన్నట్టు అసలు నీకు తెలియదే లేదు ఏ రీతిగా గడిచిపోతుందో కాలం సేవలో నువ్వు నీ సొంత కాడి మోస్తే మటుకు నీ భారము నీ వీపు విరగొడుతుంది జక్ర గ్రంథాలు మనం చూస్తాం నువ్వు మోసే కా నువ్వు మోసే కా నీ వీపు మీద నువ్వు పెద్ద బండను మోస్తున్నావు ఎందుకు నువ్వు తెచ్చిపెట్టుకున్నావు ఆ బండని ఆయన పెట్టాడు ఏసిన బండ పెట్టాడు మనం తెచ్చిపెట్టుకుంటేనే అది బరువుంటది కానీ ఆయన కాడి సులువైందని ఆయన చెప్పినప్పుడు నువ్వు ఆయన దగ్గర నేర్చుకోకపోతే ఖచ్చితంగా వేరే బండ తెచ్చిపెట్టుకుంటున్నావు నువ్వు మళ్ళా నచ్చు ఆ బండ క్రీస్తే బ్రదర్ అనేసి అది సమర్థించుకోవడం మనుషుల కల్పితాల బోధనని నీ భుజం మీద మోసుకుంటే అది ఖచ్చితమైన భారం అనేది కాబట్టి హుషయ అంటే విమోచకుడు లేక రక్షించేవాడు రక్షకుడు అని కూడా అర్థం యహోశువా అంటే నా ప్రభువే నా రక్షకుడు అని అర్థం కాబట్టి నా ప్రభువు తప్ప నన్ను ఎవరు రక్షించే కాదు అనే సాక్ష్యము ఫస్ట్ టైము ఏసుని సొంత రక్షణ చెప్పాడు కాబట్టి హుషయ ఎవరికి సాదృశ్యంగా ఫస్ట్ టైం రక్షణ పొందిన దేవుని సేవకునికి సాదృశ్యంగా కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా కష్టాలుంటాయి బ్రదర్ భయంకరమైన కష్టాలుంటాయి సరే అందుకే మధ్యాహ్నం విడిచిపెడతామా సరే చూడండి యోవేలు రెండవ ప్రవక్త కదా యోవేలు రెండవ ప్రవక్త యోవేలు గురించి మనము ఒకసారి దీర్ఘంగా ధ్యానించినాం ఫస్ట్ టైం యోవేలు గురించి మనకు పరిచయం చేసేది ఎవరు తెలుసా పేతురు పాత నిబంధన కాలంలోని ప్రవచనాలు అన్నింటిలోకి వెళ్ళా ఫస్ట్ టైం పేతురు ఆ యొక్క పెంత రోజు యోవేలు గురించి ప్రకటిస్తాడు అంతవరకు యోవేలు ప్రవచనం దేనికి సంబంధించింది అనేది క్రైస్తవ సంఘానికి తెలియని తెలియదు ఫస్ట్ టైం చరిత్రలో అంత్య దినంలో ఎందు అందరి మీద నా ఆత్మను కుమరించదును అన్న ప్రవచనము నెరవేరింది ఈ రోజు లేక ఆరంభమైంది ఈ రోజు అని ప్రవచించిందే పేతురు పేతురికి ఎట్లా బయలుపరచబడింది ఆ రోజు చూడండి వేరే ప్రవక్తల విషయంలో మాట్లాడవచ్చు కదా దేవుడు పేతురికి ఆ రోజు స్పెషల్ గా ఆ యోవేలు ప్రవచనమే ఎందుకు ప్రకటించి బయలుపరచుడు దేవుడు చిన్న ప్రవక్తలు అని చిల్లరగా కొట్టివేసేది కాదు యోవేలు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అందరి మీద దేవుడు అనుగ్రహించబోతున్నాడు యుగ సమాప్తిలో అన్న విషయాన్ని బయలుపరచడం కొరకు దేవుడు మన అది జాగ్రత్తగా అక్కడ భద్రపరిచిడు కాబట్టి యోవేలు అంటే దేనికి సాదృశ్యం శాశ్వతంగా జీవించేవాడు కరెక్ట్ శాశ్వతంగా ఉండేవాడు అల్ఫా యో మొదట ఉన్నవాడు కడపటిగా ఉండేవాడు ఆయన అర్థం అంటే ఇంకా బాగా చెప్పాలంటే అతనికి తల్లిదండ్రులు లేరు తనంతట తానే స్వయంగా జీవించేవాడు సజీవుడు కరెక్టే కా స్వజీవి ఓకే స్వజీవి అంటామా స్వయంగా జీవించేవాడు ఇంగ్లీష్ లో సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అంటాం సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అంటే ఆయనకి ఎవరి మీద ఆరపడ అవసరం లేదు మనమంతా బ్రతకాలంటే ఒకరి మీద కదా ఆయన ఎవరి ఆధారపడేవాడు కాదు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ తనంతట తానే జీవించగలవాడు అని అర్థం మనం జీవించాలంటే మనకి ప్రభు అవసరం కదా మనం యుగ యుగములకు శాశ్వతంగా ఆయన శనిలో జీవించాలంటే మనకు ఆయన శిలో మరణం అవసరము ఆయన రక్షణ అనుభవం అవసరము ఆయన పరిశుధాత్మ అభిషేకం అవసరము ఆయన నడిపింపు అవసరం ఆయన విమోచన చివరికి అవసరం అప్పుడే మనం ఆయనతో పాటు కానీ ఆయన స్వజీవుడు అంటే తనంతట తాను యుగ జీవించేవాడు అని అర్థం కాబట్టి చూడండి ఎంత బాగా అర్థం ఉంది ఎప్పుడైతే ఆయన నేను విమోచించగలడో నువ్వు అప్పుడు సాక్ష్యమిస్తావు ఏమంటే ఆయన యుగ యుగములకు జీవించేవాడు అందుకే నన్ను రక్షించుకున్నాడు అని నువ్వు సాక్ష్యమిస్తావు యోవేలు జీవిత విధానంలో అందుకే ఎప్పుడు అది బయటపరచబంది పరిశుధాత్మ అభిషేకం వచ్చినప్పుడే యోవేలు గ్రంథము పరశుద్ధాత్మ అభిషేకానికి నాంది పలుకుతుంది లేక ఈ బిగినింగ్ చెప్తుంది యోవేలు గ్రంథము పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ఫస్ట్ టైం మనకు చూపిస్తుంది ఏంటి అంత్య దినలో అందరి మీద లేదు బ్రదర్ వాళ్ళ మీదనే లేదు బ్రదర్ వీళ్ళ మీదనే లేదు మా చర్చలనే లేదు బ్రదర్ ఇక్కడ వాక్యం విన్న వాళ్ళకే లేదు బ్రదర్ ఇక్కడ బాప్సం పొందినోళ్ళకే ఎట్లా బాప్సం పొందాలా నీళ్ళ మునగాల తల మీద చేయబెట్టాలా ఇంకా రకరకాల విధానాలన్నీ సరే వాటి గురించి తప్పుగా చెప్పం మనము మనం చెప్పేది ఒకటే విషయం ఏంటంటే అంత్య దిన అందరి మీద అందరి మీద అంటే దేవునికి ఎవరు స్పెషల్ కాదు అని అర్థం ఆయన పక్షపాతి కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలా ఇస్రాయల్ పదలలో కొరకు వచ్చినను నశించిన ఇస్రాయెల్ గొర్రెల కొరకే నేను వచ్చిన అంటాడు ఒకది కదా కాబట్టి ఇస్రాయలు ప్రజలలో నశించిన గొర్రెల కొరక వచ్చిన అంటే ఇస్రాయల్ ఏంది నశించిన ఇస్రాయల్ పేల ఏంది చాలా ఆశ్చర్యకరంగా ఉంటది కదా ఇస్రాయల్లలో కూడా నశించిన గొర్రెలు ఉన్నాయంటాడు అంటే ఇస్రాయల్ అంటే రక్షణ పొందిన గుంపు కూడా నశించుకునే గొర్రెలున్నాయి అంటాడు నేను వచ్చింది నశించిన ఇస్రాయల్ పేల గురించి అంటాడు అంటే నశించి వెతికి రక్షించుకోవడానికి కొరకు వచ్చిన అంటాడు కాబట్టి ఆయన దృష్టిలో అందరూ సమానమే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఆయనకి ఏ పార్షాలిటీ అనేది బయాస్ అనేది లేనలేదు అందరూ తప్పిపోయిన వాళ్లే కాబట్టి ఆయన అందరి కొరకు విషయం దాని తర్వాత ఆమోసు చూడండి ఎప్పుడైతే నువ్వు విమోచింపబడిన వాడు నీ ప్రభువే నిన్ను వివచించినవాడు యుగము యుగ యుగంలో జీవించేవాడు అని నువ్వు చెప్పుకున్నప్పుడు ఆమోసు అనే ప్రవక్త మనకు కనిపిస్తా ఉంటాడు ఆమోసు అంటే సరే ఆమోసుని అంటే ఆయన గురించి మనం చూసినాం భారము అని ఆమోసు అంటే భారము లేక రక్షింపబడ్డ వాళ్ళకందరికీ ఒక భారం ఉంటది అని అర్థం ఆ మూసు ఒక భారం ఉండే ఆయన చదుకోకున్నా ఆయనకు ఒక భారం ఉండే నువ్వు అనొచ్చు నాకు చదువు లేకపోవడమే నాకు ఒక భారం బ్రదర్ అనొచ్చు చాలా మంది అంటారు నేను చదువుకోలేదు అదే నాకు భారం ఉంది నేను చదువుకుంటేనే నేను కూడా అందరిలాగనే మంచి గవర్నమెంట్ జాబోస్ ఏదో మంచి మేనేజర్ జాబో సంపాదించుకుంటా అంటారు సరే మీకు ఒక విషయం నేను చెప్తాను మన దేశంలోనే చదువు అంటే సిస్టమేటిక్ గా మూడవ సంవత్సరం తర్వాత నాలుగవ సంవత్సరం తర్వాత అట్లా స్టెప్ బై స్టెప్ చదువుకుంటా పోతారు వెస్టర్న్ కంట్రీస్ లో యాభై ఏళ్ల తర్వాత కూడా వాడు మళ్ళా స్కూల్కి వచ్చి చిన్నపిల్లలతో పాటు కూర్చొని చదువుతూ ఉంటాడు అంటే వాళ్ళ వాళ్ళ సిస్టమ్ అట్లుంటది వాడు చదువుకోడు వాడు ఏదో బిజినెస్ చేసి ఏదో చేస్తాడు యాభై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ల తర్వాత అప్పుడు వచ్చి హై స్కూల్లో కూర్చుంటాడు వాడు అప్పుడు పోయి కాలేజీలో కూర్చుంటాడు వాడు కాబట్టి చదువువడానికి ఒక వయసు అంటే లేదనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా మీరు చదువుకోవాలంటే ఇప్పుడు కూడా చదువుకోవచ్చు ఇంకా విశేషంగా చెప్పాలంటే మీకు ఇంకా ఏజ్ ఉన్నప్పుడే చదువుకోవడం ఇంకా మంచిది ఎందుకంటే వృద్ధాప్యం అయినాక వచ్చినాక నువ్వు చదువుకోలేవు చదువుకోవాలనుకున్నా కూడా చదువుకోలేవు ఎందుకంటే నీ శరీరము నీతో సహకరించదు నీ మనసు అసలే నీతో సహకరించదు నీ కంటి చూపు సరిగి ఉండకపోవచ్చు కాబట్టి దానికి ఏజ్ లిమిటేషన్స్ అంటూ ఏముండవు నువ్వు ఇప్పుడు గట్టిగా ఉంటే చదువుకోవచ్చు అవును బ్రదర్ నాకు కనీసం పది సంవత్సరాల చెప్పింటే నేను ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయే పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తుంటే అని నువ్వు అనుకోవచ్చు పది చేయనిది ఇప్పుడు కూడా చేయొచ్చు ఏమంటే దానికి కొంత ఓపిక అవసరము పట్టుదల అవసరం రఘువే సాయకుడు కాబట్టి ఆయన సాయం చేత నువ్వు ఇప్పటికి కూడా తీర్మానించుకోవచ్చు సరే ఎందుకు చదువుతున్నావు అనేది చాలా ముఖ్యమైనది ఏమైనా నేర్చుకోవడానికి లేక కేవలం డిగ్రీ సంపాదించుకోవడం కరక లేక నీ యొక్క అవగాహన శక్తిని అభివృద్ధి చేసుకోవడం కోరక దేని కొరకు చదువుతున్నావు అదొకటైతే అవసరం నీకు చదువు లేదు అని ఎవడు నిన్ను కించపరచకూడదు నేను అర్థం చేసుకున్న విషయం అది వీడు తక్కువ చదువుకున్నాడు అని నేను ఎవడు కించపరచకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడు చదువుకోవాలా నీ సాక్ష్యం కాపాడుకోవాలా పాస్సంట నువ్వేం చదువులేదు నువ్వు ఇలిటరేట్వి కదా నువ్వు నువ్వు పామరును కదా నువ్వు వెంట చెప్తావు ఈ ప్రవచనం అంటాడు గోనె పట్ట కట్టుకొని గడ్డం పెంచుకొని మొత్తం జుట్టు రోసుకొని ఊర్లోకి వెళ్ళి సిటీకి పరిగెత్తుకుంటొచ్చింట్ ప్రవచించు అంటే అది దేవుని యొక్క సేవా విధానం సరే మళ్ళీ ఈ రోజుకి ఏది ఆ రోజుకి ఆ అది సరి ఈ రోజు నీకు అది సరి గొంగలి ఆ అది చుట్టుకొని వస్తావా రోడ్డు మీదకి ఆయన అట్లా వచ్చిన గడ్డం పుచ్చుకుంటూ వస్తావా నేను చర్చలు అడుగు పెట్టని నువ్వు భయంకరమైన గడ్డం పెట్టుకొని అంత ట్రిమ్ చేసుకోకుండా వెంటకలు గలీజు గుండి వాసన కొడుతూ పోతే రిసీవ్ చేసుకుంటా చేసుకో బట్ నీకు ఒక మంచి అపిరెన్స్ అంటూ అవసరం సరే కాస్ట్లీగా ఉండగా పర్ఫ్యూమ్ కట్టుకొని పోతా అనేది దిగాలి సినిమాలో మినిమం స్టాండర్డ్స్ క్వాలిటీతో నువ్వు పోవాలా కానీ నీ వాక్యం మట్టు హైయెస్ట్ స్టాండర్డ్ ఉండాలా ఆ విషయం నేర్చుకోవాలా ఎవడు చెప్పలేదు నాకు అన్న సాక్ష్యము నువ్వు వాక్యం నుంచి మనుషులు చెప్పాలా మన ప్రభు ఎంత గొప్పవాడని నేను ఎక్కడ వినలేదు ఇటువంటి వాక్యం అంటే ఎవరిదో వాక్యం మనదా ఏసు ప్రగతి కాబట్టి వాళ్ళు ఏ ప్రగు సాక్ష్యం ఇవ్వాల ఊహకు అంత దొరకడు మనకు తప్ప ఆయన ఎవరికి బయలుపరచుకోవాలనో వాళ్ళకే బయలుపరచుకుంటాడు అన్నాడు కదా ఆయన ఆకర్షించుకోకపోతే ఎవరు రక్షింపబడారు ఆయననే మనల్ని ఆకర్షించుకోవాల కాబట్టి ఆమోస్సు అంటే భారము అని అర్థం రక్షింపబడ్డవాడు దేవుడే యుగ యుములకు అని చెప్పేవాడు భారము కలిగిన కాబట్టి ఆమోస్సు అంటే బారము కలిగి ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు బారము కలిగిన వాడు ఏ రీతిగా జీవిస్తాడు ఉపాధ్య గ్రంథానికి వెళ్తాడు ఉపధ్య అంటే ఉపధ్య అంటే యహోవా సేవకుడు అనర్థం లేక దేవుణ్ణి సేవించేవాడు అనర్థం రక్షింపబడ్డవాడు సృష్టికి మూలకారకుడు అని సాక్ష్యం ఇచ్చేవాడు భారం కలిగిన వాడు యహోవా సేవకుడు కాబట్టి ఇవన్నీ యేసుప్రభు జీవితంలో మనకు కనిపిస్తాయి యేసు ప్రభు జీవితంలో నుంచి మనకు వస్తాయి ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు పోలి నడుచుకుని అన్నాడు కాబట్టి నువ్వే హుషేవు నువ్వే యోవెలువు నువ్వే ఆమోసు నువ్వే ఓబద్యావు ఎందుకంటే ఓబద్య అంటే యోహోవ సేవకుడు నువ్వు సేవకునివిగా నువ్వు సేవకురాలు విగావా కాబట్టి ఇది అడుగడుగున చూడండి యేసు జీవితంలో నెరవేరిన ఈ వాక్యాలన్నీ మన జీవితంలో నెరవేరాల్సిందే కాబట్టి చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలన్నీ మనకు మనకు సంబంధించినయే అందులో గ్రంథపు చుట్టలో మనం ఉన్నామంటే ప్రతి వాక్యంలో నువ్వు ఉండాలా హుషే జీతంలో సరే నీకు ఎటువంటి కష్టతరమైన సేవ అనుగ్రహించినా గానీ అది సులువైంది సంతోషంతో ముందు పోవాల్సిందే ఆ విషయం మటుకు నువ్వు నేర్చుకోవాల్సిన కాబట్టి ఓబద్య అంటే యోహోవా సేవకుడు అని అర్థం దాని తర్వాత నేను యోహో వా సేవకు నన్ను సేవ చేస్తూ చివరికి యోన తయారైతావు యోన అంటే ఏంది యోన అంటే నులివెచ్చని పౌరమా అని అర్థం లేక పౌరమా అని ఒకటి అర్థం యోనా అంటే పౌరము చాలా మంది పాస్టర్స్ పౌరమని చెప్తారు కానీ నేను డిక్షనరీలో చూసిన జేమ్స్ స్ట్రాంగ్ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో వెతికిన నేను స్ట్రాంగ్ నంబర్స్ లో వెతికితే రెండు మీనింగ్స్ ఉన్నాయి ప్రపంచంలో క్రైస్తవ సంఘాన్ని గెలిచింది ఒకటే మీనింగ్ ఏందది యోనా అంటే పౌరమా అని పౌరము అంటే రక్షింపబడ్డ వారికి సాదృశ్యం ఇది కూడా మీకు తెలుసు ఆత్మీయమైన సత్యం పౌరము అంటే రక్షింపబడ్డ వారికి సాదృశ్యం కానీ యోనాకి ఇంకొక అర్థం ఉంది ఏంటది నులివెచ్చని జీవము గలవాడు నులివెచ్చని వాడు అంటే సగము వేడి సగము చలదనం నులివెచ్చని వాడు లేక సగం సత్యం సగం అబద్ధం అని కూడా అర్థం కాబట్టి రక్షింపబడితే లాభం నువ్వు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే దేవుడు నిన్ను ఏరీతిగా స్వీకరించగలడు యోనాకి చెప్పబడిన పని ఏంది నినివే పట్టణానికి పోయి సువార్త ప్రకటించు బైబుల్ అంతట్లో అంటే పాత నిబంధన కాలం విషయం వచ్చి మాట్లాడుతున్నా పాత నిబంధన కాలంలో ఒకటే దేశము ఒకటే పట్టణం అనుల పట్టణం అదే నినివే పట్టణం నినివేలో యూదులుండరు అక్కడంతా అనులుంటారు దేవుడు యోనాతో మాట్లాడుతూ ఈ ప్రజలు ఈ ప్రజలని నేను కనినా అంటాడు వీళ్ళంతా నా బిడ్డలని చెప్తాడు అన్యులైనా కాని వీళ్ళందరూ అన్యులే కాని బిడ్డలు అని అక్కడ వాళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చిండు తర్వాత ఏమన్నాడు వీరికి కుడి ఎడమలు ఎరగని జనము అని దేవుడు నినివే పట్నస్ల గురించి యోనతో మాట్లాడుతున్నాడు కుడి ఎడమ ఎరగని జనము అంటే వీరికి కుడి ఎడమ సాధారణంగా కుడి ఎడమ అంటే వాక్యం చెప్తాడు ఏమంటారంటే వీళ్ళకి మంచి తెలియదు తెలియని జనము అని చెప్తా ఉంటారు కానీ మనకి దేవుడు చూపించిన విషయం వేరే అనిల దేశం కాబట్టి వారికి సువార్త తెలియదు వారికి రక్షణ తెలియదు వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద లేరు ధర్మశాస్త్రం లోపల లేరు ఏసు నమ్ముకున్న వాళ్ళు ధర్మశాస్త్రం లోపల ఉంటారు యేసుల గురించి విన్న వాళ్ళు ఆయనని స్వీకరించని వాళ్ళు ధర్మశాస్త్రం క్రిందా ఉంటారు బానిసలాగా ఇదే తేడా మనం ఎన్నిసాలోచిన వాక్యంలో ధర్మశాస్త్రం లోపల ఉండే వాళ్ళు ఎవరు ఆయనను స్వీకరించిన ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించిన మనం ఆయనలో ఉంటే ధర్మశాస్త్రం లోపల ఉన్నట్లే మనం ఏ శ్లో ఆయన మన హృదయంలో నివసించాల అంతే తేడా కుడి ఎడమల జ్ఞానము లేనివారు కదా వీళ్ళు కుడి ఎడమలు ఎరగని జనము వీళ్ళు అంటే వీళ్ళకి సువార్త తెలియదు వీళ్ళకి యోహోవ గురించి తెలియదు వీళ్ళకి రక్షణ తెలియదు వీళ్ళకి సర్పములు తెలియదు తేళ్లు తెలియదు వీళ్ళకి సంగం తెలియదు వీళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి అసలు ఏమి కూడా దేవుడు గురించి తెలియదు కుడియడం వల్ల తెలియని వాళ్ళంటే అర్థం అది వాళ్ళకి ఎవరు కూడా ఇంత సువార్త ప్రకటించలేదు వాళ్ళ పాత నిబంధన కాలంలో ఫస్ట్ పుస్తకం అది అనుల గురించి దేవుడు రక్షణ కలిగిన రక్షణ ప్రణాళికలో వాళ్ళని ఏర్పరచుకోవాలన్న తపన కలిగిన కాబట్టి యోనాకి దేవుడు ఎంతగానో ప్రార్థాన తీస్తారు అందుకే ఆ కృత నిబంధన కష్టపడికి చెడ్డతరమా అక్రమం చేయవర్లారా మీకు ఏ సూచన అనుగ్రహించబడదు అన్నాడు ఎవరి గురించి అన్నాడు సర్పంల గురించి తేళ్ల గురించి అన్నాడు లేక డైరెక్ట్ గా చెప్పాలంటే యాచకుల గురించి మాట్లాడతామన్నాడు మీకు ఏ సూచన అనుగ్రహించబడదు బోధకుడా మాకు సూచన చూపించు అక్కడ ఆకాశంలో అంటే చెడ్డతరమా చెడ్డతరము వారు సూచనలు అడుగుచున్నారు మీకు ఏ సూచన అనుగ్రహించబడదు యోనను గురించిన సూచన తప్ప నేసి యేసు యోన్ జ్ఞాపకం చేసుకుంటాడు అక్కడ అంటే ఏది యోనన్ గురి సూచన ఏంది యోన మూడు దివరాత్రులు తిమింగళపు గర్భ గర్భంలో ఉన్నట్లు అది యేసులో యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణకు సాదృశ్యం మూడు అంటే అది అర్థం మూడు అంటే ఎగ్జాక్ట్లీ త్రీ డేస్ అంటే చాలా మంది కొట్లాడుతూ ఉంటారు హేతువాదము లేక ఇస్లాము మతస్థులు ఆర్గ్యూ చేస్తుంటారు క్రిస్టియన్స్ తో ఏమర్గ్యూ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిస్టియన్ కి త్రీ డేస్ త్రీ డేట్స్ అంటే అర్థమే తెలియదు వాడికి త్రీ డేస్ త్రీ నైట్స్ అంటే లిటరల్ త్రీ డేస్ త్రీ నైట్స్ అనేసి చెప్తా ఉంటారు దాన్ని మనం లిటిటరల్ త్రీ డేస్ త్రీ నెట్స్ అని కాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను కానీ మీకు ఎక్కడ కూడా త్రీ డేస్ త్రీ నైట్స్ కనిపించదు కల్కులేట్ చేస్తే ఆయన ఎప్పుడు చనిపోయి రాత్రి పట్టుబడ్డాడు మూడు గంటల వరకు హింసింపబడ్డడు ఉదయకాలం ఆరు గంటలకి పిలాత్ దగ్గర తీసుకెళ్ళినారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పిలాత్ ప్రశ్నల వర్షము ఈయన జవాబు ఇవ్వడు దాని తర్వాత విడిచిపెట్టాలనుకుంటాడు వాళ్ళు విరవనియ్యారు అప్పుడు పిలాత్ మీకే ఉపజెప్తున్న మీ రాజుని అంటాడు అప్పుడు అతన్ని పట్టుకొని వచ్చి తొమ్మిది గంటలకి నుంచి తొమ్మిది గంటలకు అతన్ని సిలు వేస్తే తొమ్మిది నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అతని శిలువ మీద వేలాడుతుంటాడు మూడు గంటల తర్వాత చనిపోతాడు ఇవన్నీ మనం ఒకరోజు చూసినాం కొన్ని సంవత్సరాల అవి క్యాల్కులేట్ చేసి చూస్తే కరెక్ట్గా త్రీ డేస్ త్రీ నైట్స్ వస్తాయి కానీ వాడు క్యాలిక్యులేట్ చేస్తే త్రీ డేస్ త్రీ నైట్స్ రావు వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు నీకు సత్యం తెలియదు నువ్వు వాక్యా రీతిగా ధ్యానించావు కాబట్టి వాటి ట్రయల్స్కి నువ్వు పడిపోతావు వాడి టెస్ట్కి నువ్వు ఫెయిల్ అయిపోతావు నువ్వు ఫెయిల్ కావద్దు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు విజృంభించి ప్రశ్నలు స్టార్ట్ చేసారు అది మరి విశేషంగా మన దేశంలోనే స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా స్పెషల్ ఛానల్ స్టార్ట్ చేసేసారు వాడు వేసే బాణానికి వీడు బానిసైపోతాడు పడిపోతాడు వాడు వేసే ప్రశ్నలు అట్లా నీ విశ్వాసాన్ని షేక్ చేసి పడేస్తాయి కానీ నీకు పరిశుధాత్మ అభిషేకం ఉంది నువ్వు కొంచెము ప్రయాసపడి ఆయన కాళ యొక్కకు పోయి నేర్చుకొని నువ్వు ఆయన కాడివి మోయడం తీర్పునిచ్చుకుంటే నీకు ఇవన్నీ సులభంగా అర్థమైపోతూ ఉంటాయి వాడు వేసే ప్రశ్ని ప్రశ్న శారీరకంగానే ఉంటుంది వానికి ఆత్మీయమైన అర్థమే కావు నీకు అసలే ఆత్మీయమైన సత్యాలు తెలియవు నీకు శారీరకమైన విషయాలు అర్థం కావు ఆత్మీయమైన సత్యాల విషయం అర్థం కావు వాడు వేసే బాణానికి టక్కునే పడిపోతారు వీళ్ళు చాలా మంది పడిపోతారు కానీ ఎక్కడో రోషం ఉంటది మా దేవుడు కరెక్ట్ దేవుడు కానీ మీ దేవుడు కరెక్ట్ దేవుడు మళ్ళీ మీ దేవుడు నువ్వు సపోర్ట్ చేస్తావు మీ దేవుడు నిజమైన దేవుడు కరెక్టే నువ్వు నువ్వు నీకు అంత టీచింగ్ ఉంది కానీ నీ దేవుడి నువ్వు కాపాడుకోలే కదా నీ విశ్వాసం నువ్వు కాపాడుకోలే కదా వాడు వేసే బాణానికి నువ్వు బానిసగా ఆడకు వాడు వేసినప్పుడు ప్రశ్నార్థునానికి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటావు బ్రదర్ వాణ్ తను మనకి ఎందుకు ఆర్గ్యుమెంట్ బ్రదర్ మన నువ్వు ఎందుకు ఆర్గ్యు చేస్తున్నావు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అనేసి నువ్వు ఆర్గ్యుమెంట్ ఇవి కదా అక్కడ సపోజ్ పది మంది ముందు వాడు ప్రశ్న వేస్తే నువ్వు తప్పించుకుని వెళ్ళిపోతావా ఎదుర్కోవాలనా లేదా నువ్వు ఎదుర్కోవాలా ఎందుకంటే ఈ కాలంలో నీ విశ్వాసం నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలా లేకపోతే నువ్వు ఎదుర్కోకపోతే అదిగో చూడు ఓడిపోయి వెళ్ళిపోయింది అన్నప్పుడు పది మంది వాంబడిస్తారు నీ సేవని వెంబడించారు నీ వాక్యాన్ని వెంబడించారు కాబట్టి దినాలలో ఖచ్చితంగా నీకు చాలా ప్రయాసంతో కూడిన సేవ నువ్వు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలా నీ వాక్యాన్ని నువ్వు కాపాడుకోవాలా నీ వాక్యం అంటే నీ ప్రవ్వే మనము పైన వారం క్రిందున్న వారం కాదు క్రిందున్న వారం అయితే మనకు సమస్యలు కానీ మనం అన్నింటినీ తప్పించుకున్నాం తప్పించుకున్నవాడు శ్రీయోను పర్వతం మీద నివసించను మనం అన్నిటినీ తప్పించుకొని పైన ఉన్నాం ఇప్పుడు ఈ క్షణం పైన ఉన్నాం జీవితంలో చూస్తే నీ ఆత్మలో చూసుకొని నువ్వు పైన శ్రీయోను పర్వతం మీద ఆ గొరపిల్లతో నివాసం చేస్తున్నావు కాబట్టి కిందన వాడికి అర్థం కాని కావు పిచ్చోడు వీడి మెంటలో రిజ్లేషన్ ఇది ఇవి అందరు డౌన్లోడ్ చేసుకోలేదు చేసుకున్నా ఎంతసేపు వింటుందా ఏందో ఉంది ఇందులో కానీ వాళ్ళ ఊహకు అంతు పట్టదు ఎందుకు అంతు పట్టదు నీకు పరశుదాత్మ నడిపింపు ఉండాలా పరసాత్మ నడిపింపు ఉంటేనే కానీ ఇవన్నీ నీకు అర్థం కావు నాకు ఎట్లా అర్థమవుతున్నాయి పరుశుదాత్మ నడిపి అర్థమవుతున్నాయి నాకు లేకుండా అర్థం కావు కాబట్టి ఉపద్య అంటే యోహో సేవకుడు యోన అంటే నులివెచ్చని పౌరము కాబట్టి ఆయన పౌరమే రక్షింపబడిన యోనా కానీ నులివేచ్చని జీవితంలో ఉన్నాడు అంటే సగం సత్యం సగం అబద్ధం అవిదే చూపించిందా లేదా నినివే పట్టణానికి పోయి సువార్థ ప్రకటించడం ఎక్కడ పోతు విడిచిపెట్టి తార్స్ పట్టణానికి వెళ్తున్నాడు ఓడలో ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్ పోతున్నాడు క్రైస్తవ జీవితం అంతే నువ్వు నినివేకు పోయి సువార్థ పనిచేయరా అంటే నేనే నేను తార్సు పోతా తార్స్ అనేది సార్ మీకు తార్సు అంటే పెద్ద బిజినెస్ సెంటర్ అది ఆ రోజులలో చాలా బిజినెస్ అంటే న్యూయార్క్ సిటీ ఇండియాలో బాంబే ఒక పనికిరాని పట్నాన్ని విడిచిపెట్టి పనికి వచ్చే పట్నం పోతున్నాడు అంటే లోకాగతంగా జీవిస్తుండడు అంటే నులివచ్చని జీవితం అది పౌరమే రక్షింపబడ్డవాడే యోన కానీ నులివచ్చని జీవితంలో జీవిస్తుండే ఆయన కానీ ఆయన జీవితం సరిచేయడం లేదా చూడండి మనం అనేకలము సేవకుల లాగానే కనిపిస్తుంటాం గానీ ఎప్పుడు నువ్వు యోనవైతున్నావు నేను యోహోవా సేవకు అని చెప్పుకున్నాక నువ్వు యోనవైతున్నావు నేను యోహవా సేవకుని బ్రదర్ నేను సేవ చేస్తున్నాను బ్రదర్ అని చెప్పుకొని నులివచ్చని సేవకునిగా తెరవుతున్నావు ఈ రోజు అంటే అంచలంచెలుగా ఎదగల ప్రియులారా ప్రవణ్ మీరు అంచలంచగా ఎదగండి అన్నాడు పౌలు నువ్వు అంచరించలేదు ఎక్కడి నుంచి హుసే నుంచి వదులుకొని నువ్వు ఎదిగినవు యహోవ సేవకును అని నువ్వు చెప్పుకున్నప్పుడు ఆయన చెప్పిన పని చేయాలి యోన కాబట్టి యోన లాగా క్రైస్తవ సంఘం నిలివేచ్చని జీవితం రక్షింపబడింది కానీ నిలివేచ్చని జీవితం ఏంది నీకు చెప్పిన సేవ ఏంది నువ్వు చేసిన సేవ ఏంది నువ్వు నిలివే పట్టణం పోయి సేవ చేయమంటే నువ్వు హైదరాబాద్ ఏం చేస్తున్నావు నీకు ఎక్కడో మారుమూల ప్రాంతాల సేవ చేయమంటే నువ్వు కూకడ్పల్లిలో ఏం చేస్తున్నావు పోయి ట్రాప్ కావడము అనవసరంగా డబ్బుల దేవుని దేవుని ధనాన్నంతా వృధా చేస్తున్నావు క్రైస్తవ సేవ జీవితం అట్లా తయారైపోయింది ఎందుకు యోన లాగా తయారైంది రోజు కాబట్టి నువ్వు ఏం చేయాలి ఇప్పుడు నులివెచ్చని జీవితంలో నుంచి బయటికి రావాలా అప్పుడు మీకా అనే ప్రవక్త మనకు కనిపిస్తూ చిన్న ప్రవక్తలలో మీక ప్రవక్త ఏసు యొక్క పుట్టుక గురించి చెప్తారు కదా ఏసు యొక్క పుట్టుక గురించి మీక ప్రవచిస్తూ ఉంటాడు మనం ఒకరోజు దాన్ని ధ్యానిస్తాం తీరుగక్క చిన్న ప్రవక్తలైన గానీ చాలా ముఖ్యమైనది మీకా ప్రవక్త ఏసుకొక పుట్టుక గురించి ధ్యానిస్తున్నాడు కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ నిలివెచ్చ నుంచి నువ్వు తిరిగి పుట్టాలా నిలివెచ్చని జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు తిరిగి ఏ రదిగా జీవించాలా మన ప్రభు వంటి వాడు లేడు ఆయనని ఎవరితోనే పోల్చగలను మీకా అంటే అర్థం అది యోన సాక్ష్యం తర్వాత ఆయన రక్షింపబడ్డాక ఆ తిమింగళపు గర్భం నుంచి బయటకు వచ్చినాక ఎవడన్నా తిమింగలపు గర్భంలో నుంచి నేను తీసుకొని రాగలరా ప్రవ్వా నీ వంటి వాడు ఒక్కడు లేడు అన్న సాక్ష్యము ఎవరిస్తారు యోనా గొప్ప జనానికి సాదృశ్యం యోన ఒకరోజు యోనా వలె వీళ్ళందరూ శ్రమల పాలై తిరిగి కొత్తగా జన్మించాల్సి అంటే యోనా వలె ఉపమాన రీతిగా సముద్ర గర్భంలోకి వెళ్లాల్సిందే మరణించాల్సిందే వీళ్ళందరూ మరణించి తిరిగి కొత్తగా జన్మించాల్సిందే యెచ్కల్ గ్రంథంలో మనం చూస్తాం కదా ఏం లోయా అంటారు దాన్ని హెహెచ్కల్ గ్రంథంలో దర్శనం యహెచ్కల్ దర్శనం ఎండిపైన ఎముకల లోయ ప్రవచనాలు అవి గొప్ప జనం సాదృశ్యం వాళ్ళందరూ మరణించి తిరిగి గొప్ప లెక్కకు మించిన సైన్యం మన లెక్కకు మించిన సైన్యం ఎక్కడుంది వీరంతా ఎవరు అయ్యా అంటే నీకే తెలుసు అన్నాడు వీళ్ళందరు ఎవరు అని దూత అడుగుతుంటే యోహాన్ అంటున్నాడు నాకేం తెలుసు నీకే తెలుసు నువ్వు చెప్పకపోతే నాకెట తెలుస్తుంది అయ్యా అంటే వీరందరూ మహాశ్రమలలో గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రంలను ఉదుక్కున్న వాళ్ళు ఉదుక్కోలేదా అంతవరకు ఒదుకోలేదు నేను రక్షణ పొందినని చెప్పుకుంటున్నారు నులివెచ్చని జీవితంగా తయారైనారు కాబట్టి నువ్వు రక్షణ పొందినాక నీ వాడు ఒకడు లేడు అని మీకలాగా సాక్ష్యం ఇస్తాడు హూ ఈజ్ లైక్ జహోవా నీ వాడు ఎవరు లేరు అని సాక్ష్యం ఇవ్వడము అక్కడ మనం చూస్తాం దాని తర్వాత ఏం జరుగుతుంది చూడండి ఇదే క్రైస్తవ జీవితం శ్రమల పాలతో యోనా దాని తర్వాత బయటికి వస్తావు మళ్ళా నా మీకలాగా రా ప్రవ్వా నీ వంటి వాడు ఒక్కడు లేడు ప్రవ్వా అని సాక్ష్యం ఇస్తావు దాని తర్వాత మళ్ళా నా హోము అంటే అర్థం ఏం తెలుసా ఆడంబరంగా జీవించే జీవితం కంఫర్టబుల్ లైఫ్ అని అర్థం నా హోము అంటే కంఫర్టబుల్ జీవితము అని అర్థం చూడండి నువ్వు శ్రమల పాలై కష్టాల పాలై శ్రమల నుంచి బయటికి వచ్చినాక ప్రవ్వా నువ్వే రక్షించిన ప్రవ్వాని ఆదివారం సాక్ష్యం చెప్పి మళ్ళా కంఫర్టబుల్ జీవితానికి అలవాటు నా హోమ్ కి సాదృశ్యం దాని తర్వాత అంటే కంఫర్టబుల్ లైఫ్ అని కూడా అర్థం దాని తర్వాత కలిగిన జీవితం అని కూడా అర్థం కంఫర్టబుల్ లైఫ్ ఉండే వాళ్ళందరూ పశ్చాత్తాప అన్న విషయానికి నా పేరు సాదృశ్యంగా ఉన్నది చూడండి పశ్చాత్తాప పడే వాళ్ళు హబక్కు సాదృశ్యంగా జీవించాలా హకు అనే ప్రవక్త దేనికి సాదృశ్యం హక్కు అంటే నువ్వు తిరిగి నీ ప్రభుని అలింగనం చేసుకోవాలా అలింగనం అంటే నీ ప్రభు తిరిగి సంపాదించుకోవాలా కౌగులించుకోవాలా ఎంబ్రేజ్ చేసుకోవాలా నీ ప్రభుని అనర్థం కాబట్టి నాహు హబకు అంటే అలింగనం చేసుకోవడం అని అర్థం తర్వాత జఫనియా అనే ప్రవక్త వస్తున్నాడు జఫనియా అంటే ఆయన ఎందు దాచబడడం జఫన్యా అంటే దాచబడడం కాపాడబడడం అని అర్థం ఎప్పుడైతే నువ్వు ప్రభుని స్వీకరిస్తావో తిరిగి నిన్ను తిరిగి కాపాడుతా ఉంటాడు ప్రభు ఆయన ఎందుకు నిన్ను దాచుకుంటాడు నా కొండ కోట నువ్వే నా దాగు చోటు నువ్వే పాట పాడతావు అంటే దానికి జఫన్యాకి అర్థం జఫన్యా పేర్లో ఉన్నది అటువంటి యొక్క సత్యం ఆయనలో మనము దాచబడలా ఆయనలో మనము కాపాడబడలా అనే విషయం ఎప్పుడైతే నువ్వు ఆయనని స్వీకరిస్తావో ఆయన నిన్ను కాపాడతాడు నిన్ను దాచుకుంటాడు దాని తర్వాత హగ్గై అనే ప్రవక్త మనకు వస్తాడు హగ్గై అంటే పండగకు సాదృశ్యం లేక పండగ పస్కా పండగ రోజు బలి పశువుని సమర్పిస్తారు కదా బలి పశువుకు సాదృశ్యం అంటే బలి అని అర్థం అట్లా ఎవరైనా పెట్టుకుంటారా పేరు అని అనొచ్చు హగ్గైకి ఇవాళ ఎందుకు అట్లా పేరు పెట్టినారు మన జీవితము దిన దినము వదగుతేబడ్డ జీవితానికి సాదృశ్యం కాబట్టి నువ్వు ఆయనలో దాచబడ్డ నువ్వు గొర్రెపిల్ల జీవితమే నేను దాచబడ్డా నేను ప్రొటెక్ట్ చేసిన నేను లగ్జరీగా జీవిస్తా కారాలలో జీవిస్తా మిల్లల జీవిస్తా అనేది కాదు ఆయనలో ప్రొటెక్ట్ చేయబడాలి ఈ లోకంలో నేను ఎవరు ప్రొటెక్ట్ చేయలేదు కాబట్టి ప్రభువులో మనము దాచబడాలా ప్రభులు మనము కాపాడబడాలా ఆయనలోనే మనం దాచుకోవాలా ఆయన్నే మనల్ని కాపాడేవాడు మనల్ని ఆయన ఒక బలి ఈ లోకంలోకి పంపిస్తుంది అరణ్య మార్గం మనం జీవిస్తుంది దాని తర్వాత బలి పశువుని కొరకు జహర్ జకరే గ్రంథంలో విషయాన్ని మనం చూస్తాం జకరే గ్రంథానికి వచ్చినప్పటికీ యహోవా నన్ను జ్ఞాపకము చేసుకునేను ఎప్పుడైతే నీ జీవితము బలి పశువులాగా ఆయనకు సమర్పించబడుతుందో అప్పుడే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు గొప్ప జనం అందరూ బలి పశువులు కావాల్సిందే శ్రమల కాలంలో వీళ్ళందరూ బలి ఆయన కొరకు మరణించినప్పుడు అప్పుడే ఆయన తిరిగి వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు లేకుంటే అంతవరకు నేను జ్ఞాపకం చేసుకుంటాడు వచ్చే వరం చూస్తాం హోషే గ్రంథంలో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అంటాడు ముఖ్యంగా ఆరవాధ్యాయం చూస్తే హోషే గ్రంథం నేను మిమ్మల్ని శాశ్వతంగా వదిలేస్తా జకరియా అంటే యూహోవానే నన్ను జ్ఞాపకము చేసుకును అని అర్థం చివరిగా నిన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రభువు నిన్ను మలాఖీ లాగా తయారు చేస్తాడు మలాఖీ అంటే దేవుడు పంపించి లేక మెసెంజర్ పరిచారకుడు లేక సువార్థికుడు మెసెంజర్ అంటే సువార్థికుడే కదా మెసెంజర్ అంటే నీకు మెసేజ్ ఉంది గాబ్రీలు దూతని మెసెంజర్ అంటారు కదా దూత కాబట్టి మలాకి అంటే దేవుని దూత అని అర్థం కాబట్టి మనమందరము పునరుద్ధనంన దేవుని దూతలని పోలి ఉంటాము కాబట్టి చూడండి ఎంత బాగా అక్కినట్టుంది నువ్వు రక్షింపబడి ఇవన్నీ అనుభవాల నుంచి చివరికి మలాకి వచ్చినప్పుడు నిన్ను దేవుని దూతలాగా తయారు చేస్తున్నాడు ఎప్పుడు ప్రడం దూతకు రాయబడినది అంటే సంఘ సంఘంలో ఉండే దూత ఎవరు దేవుని సేవకుడే మళ్ళా కాబట్టి దేవుని సేవకుని లాగా నిన్ను తయారు చేసి ఆయన మందిరంలో నిత్యము నిన్ను సేవకుని లాగా ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మాలాకి గ్రంథం వరకు మనము ఇవన్నీ విషయాలు చూస్తాం కాబట్టి ప్రతి దశలో ఈ అనుభవాలు మనము చూడాల్సిందే వచ్చే వరం నుంచి మనము హోషే గ్రంథంలోని విషయాలు చూస్తాం హోషే గ్రంథంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన పెండింగ్ చేసుకుంటే ఆ స్త్రీ వ్యాపేతు సద్ధతి నుంచి వస్తుంది ఇవన్నీ ఆశ్చర్యంకుంటాయి హోషగ్రంథం చూస్తుంటే ఏంటి ఇవన్నీ తారుమారు అయిపోతున్నాయి ఈ తరాలు గోత్రాలు అనిపిస్తాయి ఎఫ్రాహిం గోత్రం గురించి ఆయన కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆరో వాద్యానికి వస్తే ఎఫ్రాహిం గోత్రం ఎందుకు వస్తుంది మళ్ళా యూధా గోత్రం గురించి మాట్లాడతాడు ఎఫ్రాయిం గోత్రం గురించి మాట్లాడతాడు ఎఫ్రాయిం గోత్రము చెడిపోయింది అంటాడు యూధా గోత్రము నేను శిక్షిస్తా ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి కాబట్టి మనం వాటిని ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మీయ నడిపి మనకు సరే చాలా మటుకు కామెంట్రీస్ బైబుల్ డిక్షనరీస్ అన్ని చదువుతాంటారు అవన్నీ ఒక తరంగా అనిపిస్తూ ఉంటాయి కానీ ఈ యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ఇవన్నీ క్రైస్తవ గుంపులకే సాదృశంగా ఉంటాయి ఎఫ్రాయిం అంటే ఏంటి ఎఫ్రాయి ఎవరి సంతతి యోసెప్ సంతతి ఎఫ్రాయి తల్లి ఎవరు ఐగుప్తి రాళ్ళు ఎఫ్రాహిము తల్లి ఐగుప్తి రాళ్ళు అంటే యోసేపు భార్య యోసేపు భార్య ఎవరు ఒక పూజారి కూతురు ఎవరా పూజారి ఐగుప్తులో ఒక పూజారి ఉంటాడు ఆ రా దేవతకు పూజారి ఉంటాడు యోసేపు యొక్క జ్ఞానానికి ముగ్ధుడైపోయి తన కూతురు నుంచి పెళ్లి చేస్తాడు ఆమె గర్భంలో పుట్టిన వీళ్ళిద్దరుంటారు ఎఫ్రాహిము మనిషే కాబట్టి ఒక రోజు నేను మీకు చూపిస్తా ప్రారంభమొచ్చేటప్పటికి ఎఫ్రాహిము కనిపించడు కానీ ఇక్కడ అంతా చూస్తే హుషే గ్రంథం ఆర వద్యం చూస్తే ఎఫ్రాయిం గురించి రాయబడింది ఎఫ్రాయి మొత్తం విగ్రహాల విగ్రహారధికులు అయిపోతారు ఎఫ్రాయి ఎందుకంటే తల్లి నుంచి ఆ గుణగణం వస్తుంది తల్లి లేక తాత రా అనే దేవతకు యాజకుడు ఉంటాడు తల్లి గుణగణాలు పిల్లలకు తల్లి పిల్లల్ని నేర్పిస్తారు తండ్రి ఎప్పుడు నేర్పడు తండ్రి ఎప్పుడు టైం స్పెండ్ చేయడు మనం ఈ విషయం జాగ్రత్త తండ్రులు ఎప్పుడు పిల్లలకి టైం స్పెండ్ చేయరు వాళ్ళని ఎత్తుకుంటారు ముద్దాడుకుంటారు కానీ వాళ్ళ తను కూర్చొని ఓపిక తె తండ్రులకి ఓపిక ఉండదు వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకి మంచి మంచి దేవుని కథలు చెప్పడం ఇట్లాంటి ఓపిక తండ్రులకు ఉండనే ఉండదు కేవలం తల్లులకే ఉంటుంది అందుకే పాత నిబంధన కాలం నుంచి తల్లులకు ప్రాధాన్యత దేవుడు ఎందుకంటే తల్లుల ద్వారానే పిల్లలకి సువార్త ప్రకటించబడతా ఉంటుంది దేవుని యొక్క బైబుల్లోని వాక్యాలన్నీ తల్లులే చెప్తా ఉంటారు పిల్లలకి కాబట్టి మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సరే నువ్వు అనొచ్చు నాకు ఉప్ప చెప్పబడలేదు కదా అనేసి నువ్వు లైట్ తీసుకోవడానికి వెళ్ళలేదు నువ్వు తండ్రి అయితే నువ్వు ఈ సత్యం నేర్చుకోవాలా కొంత సమయం పిల్లలతో గడపడం నేర్చుకోవాలా వాళ్ళని దేవుని సనిలోకి నడిపించడం నువ్వు నేర్చుకోవాలా వాళ్ళని పాపపు జీవితాల నుంచి బయట నడిపించడం నువ్వు నేర్చుకోవాల నువ్వు కొంత ప్రయాసపడి ఓపిక తెచ్చుకొని నువ్వు బయట ఎంతమందినో జీవితాలను ఉదరిస్తూ ఉంటావు నీ పిల్లల జీవితాల్లో ఉదరించకపోతే వాడు పెద్దగా చెడిపోతా ఉంటాడు కాబట్టి నీ బాధ్యత ఏంది వాడిని ఫ్రెండ్లీగా వాళ్ళని దర్శ చేస్తాం ప్రేమ నమ్మకం పరిశుభ్ర స్తోత్రము రాత్రి కాల సమయంలో మా తండ్రి నీ యొక్క దివ్యవాక్యం కొరకు మీరు ఇచ్చినటువంటి ఆదరణ బట్టి నీ యొక్క ప్రవక్తల ద్వారా బయలుపరిచినటువంటి సంఘటనలు ఆ సంగంలో మా మీరు బయలుపరిచినటువంటి మీ యొక్క చర్యలను బట్టి మీ పొందనాలు చెల్లించున్నాము మేము జ్ఞాపకం చేసుకుంటూ మా తండ్రి మీ యొక్క నామేము కనత వారు చేసినటువంటి ప్రతి పనిని బట్టి సహా సహాయమని బట్టి మీ కొందనాలు మరి ముఖ్యంగా మా తన్ని మేము ఇంకా ధ్యానించి అనేక మర్మంలో నీ సేవకుల ద్వారా నేర్చుకునేటప్పుడు మా యొక్క సమయము ఆసక్తిని దయచేయాలని వచ్చినాము రాత్రి కాల సమయంలో మేము ఆశీర్వించి ప్రతి గుడిను మీరు కళ్ళ కాపాడమని మీరు రక్షించుకున్న విధానం బట్టి మీ కొందనాలు చెల్లించి ఇప్పుడు వన్ ఇయర్స్ క్రీస్తునామంలో ప్రార్థించి వాడు కొంచెం నామతాండి